సంకీర్తన రెండు వందల ముప్పై నాలుగు తలచి చూడపరదత్వంబితడు వలసిన వారికి వరదుడితడు సిరికి మగడు అమృత సింధువునకు అల్లుడు సరుస పార్వతికి సైదోడు గరిమెల బ్రహ్మకున్ కన్న తండ్రి ఇతడు పరగి శివునకు బావ ఇతడు తలచిచూడపరద త్వంబితడు వలసిన వారికి వరదుడితడు అలా దేవేంద్రుని అనుజుడితడు మలసి చంద్రుని మరదితడు కులమోన అదితిథికి కొడుకు ఇతడు తలప సురాసురుల తాతయునితడు తలసి చూడపరదత్పంబితడు వలసిన వారికి వరదుడితడు ప్రాణులకెల్లా బంధుడితడు వాణికి మామగు వావి ఇతడు జాన శ్రీవెంకటాచల రమణుడితడు మాణికపు మన్మథుడితడు తలచి చూడపొరదత్పంబితడు వలసిన వారికి వరదుడితడు